కీర్తన సంఖ్య ఐదు వందల పద్దెనిమిది వినుడిది విజయములు పనుపడి రాక్షస బాధలుడియను కులగిరులదరెను కుంభిని వడకెను ఇలా రాముండు రథమెక్కినను కలిగే వారిధులు కంపించ జగములు బలువిలు నమ్ములు బట్టినను పిడు గులు పిడుగులు దొరగెను గాలి విసరే తోడబడి బాణము దొడిగినను ముడివడె దిక్కులు మ్రొగ్గి దిగ్గజములు ఎడపక రావణుడేసినను చుక్కలు డుల్లెను సృక్కి భూతములు తొక్కి అసురతల దుంచినను కక్కన శ్రీ వెంకటగిరి నిలువగ అక్కజమగు శుభమందరి కొదవే